ఎనివే పశ్చిమే యోగం యుక్తి సంఘటన నేను ఎటువంటి కూర్పును చేశానో మీరు చూసారా అంటున్నా యోగం అంటే యుక్తి కలపడం నా నుండే పంచభూతాలను వెలయించినాను ఆ పంచభూతముల ద్వారా ఈ జగత్తునంతను కూడా నాయే నేను వెలయిస్తున్నాను ఎంత యుక్తి చేశానో ఎంత కూర్పు చేశానో ఎంత కల్పనని నా ఎందు ప్రదర్శించానో మీరు గమనించారా అంచేతనే దీనికి కల్పము అనిపేరు జగత్త కల్పన ఈశ్వరుడు ఏం చేశాడు కల్పించినాడు ఈశ్వరుడు కల్పించాడు అది మంచిది మే మమశ్వరం ఈశ్వరస్ ఇమం ఐశ్వరం ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క ఇంద్రజాలము మాయా అంట మా యొక్క పింక దశనావతంలో ఆ కథ ఉంటుంది మాయయా సత్యదేవస్య అని వస్తుంది అంటే అలాగుంటుంది తృతీయ అధ్యాయంలో కూడా సత్యదేవస్య మాయయా సత్యదేవుని యొక్క మాయ చేత ఇలా అయింది అలా అయింది అని అలాగే నాలుగు పదిసార్లు వస్తుంది అన్నమాట అంతా సత్యదేవుని యొక్క మాయ ఇప్పుడు వాడు వ్రతం చేయడు వాడు సంపద అంతా మునిగిపోతుంది నీళ్లలో అయ్యో అని వ్రతం చేస్తాడు మళ్ళీ సంపద పైకి తేలుతుంది మళ్ళీ వాడు సంపన్నుడైపోతాడు వ్రతం చేయకముందు దరిద్రుడు వ్రతం చేసిన తర్వాత సంపన్నుడు ఏమిటండి ఇదంతా అంటే సత్యదేవస్య మాయయా అని ఉంటుంది ఆ దాంట్లో నాగా ఒక్క మొక్కే గుర్తుంది అన్ని మొక్కల్లో ఈ ఒక్క మొక్క గుర్తుంది మిగతా ముక్కలన్నీ ఏముందండి అది అసలైంది ఏదో పట్టుకోవాలి కాబట్టి ఆ కథలో సారం ఏంటంటే సత్యదేవస్య మాయయా అది సారం దేవుని యొక్క మాయ అసంగో నహి సజ్జతే ఇది ఈశ్వరుడు అసంగుడు ఆయనకి సంఘం ఉండదు అసంగ ఆయనకి అసంగుడు ఎందువల్ల హి ఎందువల్ల ననగా నా సజ్జతే దేనికి అతుక్కోడు లేపం ఉండదు దేనికి అతుక్కోడు అదే మరి ఈశ్వరుని యొక్క అసంగత కథలు అన్నీ అలాగే ఉంటాయి కథల యొక్క సార వాళ్ళు అలాగే తీసుకోవాలి అసంగో నహిసే ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఈ యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆయన అసంగుడు అని స్పష్టంగా తెలుస్తుంది ఆయన దేవతీ వసుదేవులకి పుట్టాడు వాళ్ళకి బయబే చెప్పేసి యశోదానందుల దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడ పదేళ్ల వరకు పెరిగాడు ఆయన వాళ్ళ వాళ్ళిద్దరికీ భయ చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకా మళ్ళీ వెనక్కి రాలా ఇలా వెళ్ళడం అలా పెరుగుతూ అలాగే ఇప్పుడు ఏంటంటే అంతా ట్రాన్స్పోర్ట్లో అలా పెరిగిపోయాయి అంత జనుల్లో ఈ లంపటం బాగా పెరిగిపోతుంది ఆసక్తి బాగా పెరిగిపోయింది ఇప్పట్లో ఒకప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు కమ్యూనికేషన్స్ టెలిఫోన్లు అవి కూడా ఉండేవి కావు టెలిఫోన్లు ఉండేవి వెరీ ఇంట్రెస్టింగ్ అప్పుడు ఇంత ఆసక్తి ఉండేది కాదు నేను యూనివర్సిటీ చదివే రోజుల్లో నాయనగారు బస్సు ఎక్కించేవారు రోడ్డు దాకా వచ్చి ఓ మైల్ నడిచొచ్చి బస్సు ఎక్కించేవారు బస్సు ఎక్కేప్పుడు రే వెళ్ళిన తర్వాత టైం చూసుకుని ఓ ఉత్తరం ఓ కార్డు రాసిపారాయి ఉత్తరం అంటే కార్డే ఇంగ్లాండ్ కవర్లో అవి కాంగ్లాండ్ కవర్ రాయడానికి మనకు ఏమన్నా రహస్యాల అనివారు పాపం రహస్యం రహస్యంగా వెళ్ళేది ఎవరు అంటే ఏ రహస్యాలే ఉన్నాయండి కార్డు మీద రెండు ముక్కలు పరికేసేది ఓస్ట్లో వరండి అలాగే సరే అంతే ఆ మాట చెప్పేసి కూడుతుంది కదా సరే మొట్టమొదటిసారి యూనివర్సిటీకి వెళ్ళగానే కార్డు కొనేసి రాసేసి నేను సుఖముగా చేరికని అని డబ్బాలో వేయడం అది వారం రోజులకి తెలిసింది రెండోసారి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళేప్పుడు మూడు నాలుగు మాసాల తర్వాత మళ్ళీ వెళ్తాం కదా ఇటువంటి బస్సు ఎక్కించేయారా వెళ్ళిన తర్వాత కార్డు రాసి పారాయి అంటే అలాగే ఇంకేమిటి రాస్తాను కార్డు నో కార్డు మళ్ళీ పరీక్షలు అయిన తర్వాత వాపసు వస్తారా పరీక్షలు బాగాసావు ఆ రాసాం అప్పుడు ఖాతా ఏమన్నా రాయలేదే ఆయనకి ఏమిటస్తామో రాసేది ఇంక విశాఖపట్నమేగా వెళ్ళేది అని చెప్పేసి అలా అనివ్వాలి సరే కానీ అనివారు అంటే నో కమ్యూనికేషన్ చాలా కంఫర్టబుల్గా ఉండేవారు ఎలా ఉండేవారో చూడండి పాపం ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ దానికి రెండు పేర్లు ఒకటే ఒకటేటంటే It is the umbilical cord to the world. Under video, we are going to be a trapanchant and we are going to be a connection. We are going to be a trapanchant and we are going to be a trapanchant. Alaga, shushu thallin and we are going to be a trapanchant. Umbilical cord to the world. Okay? Number one. Second, karma pishachiya. Chivalo utto onthune. Karma pishachiya in just one day. Chivalo edo utto onthune. Chivalo edo, venipodato onthune. The karma pishachiya. ఇప్పుడు అది నిజంగా పిశాచే అని సైంటిస్టులందరూ గొల్లో దొగ్గోలు పెడుతున్నారు ఇదికేస్తమాను అలా మాట్లాడిస్తుంటే మీకు హాని కలుగుతుంది అని ఎక్కడో ఎవడో రాస్తుంటే చూసాను కాబట్టి నాకు బెంగలేదు ఎందుకంటే అసలు నేను సెల్ ఫోన్ పెట్టుకునే పెట్టుకోను ఇంక బెంగ ఉంది ఉన్న సమస్యలకి తోడు అదొక సమస్య ఈ కథంతా ఏంటో చెప్పానంటే అసంగంగా ఉండడం అభ్యాసం చేయాలి అసంగత సత్యం అసంగత ఏ సత్యం మీరు నేను అసంగుడను అనే సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అది ఉన్న సత్యం అది మీరు దాన్ని కొత్తగా సృష్టించక్కర్లా మీరు అసంగులయ్యి అసంగులుగా అనుభవానికి తెచ్చుకోకర్లా ఆల్రెడీ అసంగులుగానే ఉన్నారు అది గుర్తించాలి నేను అహం అసంగహ ఇప్పుడు జీవితంలో మనము చిన్నప్పటి నుంచి చూసుకోండి చిన్నప్పుడు ఎన్నెన్నో స్నేహాలు బంధుత్వాలు తర్వాత వస్తువులపై ప్రేమలు ఉండేవి ఆ వస్తువులన్నీ పోయాయి ఆ స్నేహాలన్నీ పోయాయి ఆ బంధుత్వాలన్నీ గాయబ్బైపోయాయి అలా ముందుకు వచ్చేసాం ఇప్పుడు ఏవో కొత్త ఆ వస్తువులపై ఇంకో వస్తువులు వచ్చాయి ఆ బంధుత్వాలు ఇంకో బంధుత్వాలు వచ్చాయి ఆ స్నేహాలు ఇంకో స్నేహాలు వచ్చాయి ఇవి మెగలం మనం అసంకులం దేన్ని మనం పట్టుకోము పట్టుకోవాలనుకున్నా పట్టుకోలేము ఎందుకంటే మన స్వరూపం అట్టిది ఈశ్వరుడి స్వరూపం కూడా అటువంటిది ఆ సంగతి ఈశ్వరుడికి తెలుసు మనకి తెలియదు మనం తెలుసుకుంటే మనము ఈశ్వరత్వాన్ని పొందేస్తాం మనం ఏమనుకుంటాం ఈ కుటుంబం అంతా ఆధారపడింది అనుకుంటాడు కుటుంబం నా ఆధారపడింది అయితే మరి ఇంకేమి ఒక పెద్ద పాలసీ తీసుకొని ఎల్ఐసి ఏజెంట్ వెంటబడతాడు ఒకసారి ఎల్ఐసి ఏజెంట్ ఒకసారి నా వెంటబడితే నేను ఇంటికి తీసుకెళ్ళి నేను మంచిగా ప్రేమగా మాట్లాడాను వీడు దొరుకుతాడులే అని ఆయన అనుకున్నాడు నేను ప్రేమగా మాట్లాడటంలో ఉండే రహస్యం ఇంకొకటి ఉంది సరే నేను మీ ఇంటికి వద్ద రండి దయచేయండి అని ఇంటికి తీసుకెళ్ళాను చక్కగా అతిథి అతిథి దేవోభవ తర్వాత స్నానానికి ఏర్పాటు చేసి కాఫీ తాగిపించి తర్వాత భోజనం దాకా కబుర్లు చెప్పి భోజనం పెట్టించి తర్వాత మడత మంచం అది వేసి విశ్రాంతి కలిగించి ఆయన అరగంట ఒకసారి నా పాలసీ మాట ఏమిటి ఈ పాలసీ ఎంత చేస్తావు పాలసీ ఎంత చేస్తావు అంటూనే ఉన్నాడు నేను పాలసీ తర్వాత చూద్దాం భోజనం చేయండి అయిపోయింది రాత్రి పడుకోబోయే ముందు మరి పాలసీ మాట పాలసీ చూద్దాం మీరు విశ్రాంతి తీసుకోండి పొగలంతా చాలా కష్టపడ్డారు ఎండాది బాగా ఉంది ఉన్నాడు పొద్దున్న లేవగానే మళ్ళీ స్నానానికి ఏర్పాట్లు చేసి కాఫీ టిఫిన్ పెట్టి నేను వెళ్ళిపోతానండి మీరు నన్ను ఇంటికి నా పాలసీ మాట ఏమిటంటే మీరు వెళ్ళిరండి నేను మీకు తెలుపులు చేస్తా కదా పాలసీ పాలసీ ఎందుకంటే మనం మనం పోషిస్తున్నామా మనల్నే పైవాడు పోషిస్తున్నాం మనమేమిటి పోషించింది మనకే పైవాడు ఆధారం మనం ఆధారం కాదు ఎవళ్ళు మన మీద ఆధారపడి అలా అనిపిస్తుంది అలా ఎందుకు అనిపిస్తుందో తెలుసిన మీరు అలా అనుకోవడానికి అలవాటు పడ్డారు కాబట్టి అలా అనిపిస్తుంది మీరు కొంచెం జాగ్రత్తగా శోధన చేసి అనుకోవడం మానేస్తే అహం అసంగ హా అని మీరు కూడా చెప్పచ్చు అసంగో నహి సజ్జతే ఆత్మచైత ఆత్మస్వరూపం ఈశ్వరుడు అంటే ఆత్మయేనండి పరిభాష వేరు అవ్వ పేరే ముసలమ్మ అవ్వన్నా ఒకటే ఈశ్వరుడన్నా ఆత్మన్నా ఒకటే ఈశ్వరుడు వేరు ఆత్మ వేరు కాదు ఈశ్వరుడు అసంగుడు అంటే ఆత్మ కూడా అసంగము అసంగో నహి సజ్జతే ఇదం చాశ్చర్యమన్య పశ్యా ఒక ఆశ్చర్యం అయింది హళ్ళు తిరిగి పడిపోయేంత ఆశ్చర్యం ఏమిటి ఈ జగత్తంతా ఈశ్వరుని ఎందేగలదు కానీ వాస్తవంగా ఈశ్వరుని ఏది లేదు అబ్బా ఎంత ఆశ్చర్యం అయిపోలేదు ఇంకో ఆశ్చర్యం కూడా ఉంది ఏమిటది భూత భృత్ నచ భూతస్థ భూతములను ధరించువాడు పోషించువాడు ధరించువాడు ధరించడం అంటే నిలబెట్టడం ధారణ అంటే నిలబెట్టడం ధరించడం అంటే కొత్త చొక్కా ధరించేడు అలా కాదు నిలబెట్టడం అక్కడ కూడా ఇప్పుడు చొక్కా ఉందనుకోండి షర్ట్ దాన్ని అలా గాల్లో పెడితే ఏమిటవుతుంది కింద కుప్పలో పడిపోతుంది అదే మీరు బుధాన్ని వేసుకుని రెండు చేతులు దాంతో పెట్టి బొత్తాలు పెట్టుకున్నారనుకోండి అది ఎలా ఉంటుంది షర్ట్ అలా ఆకాశంలో దాని ఫుల్ షేప్ లో అలా నిలబడి ఉంటుంది దాన్ని నిలబెట్టడం పేరే ధరించుట ధరించడం అంటే చూడు ధాన్ ధారణ పోషణ యోహో భ్రు భరణే భరణము అది ధా ఇది భ్రూ భూత భృత్ భరించుట అంటే నిలబెట్టుట మోయుట భూత భృత్ ఈ పంచభూూతములను అని ఒక అర్థం ఈ సకల ప్రాణులను భూతము అంటే ప్రాణి సో సకల ప్రాణులను భరించువాడు పోషించువాడు ఎవరు భ్రూ పాలన పోషణే దేవుడు ఎక్కడుంటాడు అంటే పాల సముద్రంలో ఉంటాడు ఎక్క ఈ పాల సముద్రం ఎక్కడుందండి అంటే శ్వేత ద్వీపంలో దగ్గరుంది తెల్లని ద్వీపం పాల సముద్రంలో వచ్చిన ద్వీపం తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా తెల్లగానే ఉంటుంది అసలు అదే పాల సముద్రం కదా పాల సముద్రం ఎక్కడుంది శ్వేత ద్వీపం దగ్గర ఉంది శ్వేత ద్వీపం ఎక్కడుంది పాల సముద్రంలో ఉంది ఏమర్థమైనట్టు ఏమి మాకు తెలియలేదు ఈ పాల సముద్రం ఏమిటి పాలు అంటే పోషకాహారానికే పాలు అని పేరు మీరు చిన్నప్పుడు చదువు ఈ మధ్య కొంచెం న్యూట్రిషన్ సైన్స్ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది న్యూట్రిషన్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ సైన్స్ ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంది పాలు సంపూర్ణాహారము అని మీరు చదివారా హై నేను చదివాను పాలు సంపూర్ణాహారము ఎందుచేత మూడు మార్కుల ప్రశ్న సంపూర్ణాహారము డాష్ పాలు కొంటేస్తే అరవార్కు దిట్టుకు వస్తుంది మొత్తానికి ఈ పాలు సబ్బులహారంలో సర్వత్రా ఉంటుంది ఇప్పుడు ఏమని చెప్తారు పాలు ఎక్కువ తాగద్దు తగ్గు తాగద్దు అని చెప్తారు కొలెస్టరాల్ పాలల్లో ఏమీ లేదండి తీసుకోండి తీసుకోండి కూరగాయలు లేదనండి అనేది సైన్స్ మార్పుతో కాబట్టి పాలు అన్నది సింబల్ దేనికి సింబల్ అది పోషణకు సింబల్ పోషణ సో జగత్తుని పోషించేది ఎవరండి ఈశ్వరుడు ఈశ్వరుడే జగత్తుని పోషిస్తున్నాడు పోషించే సందర్భంలో ఈశ్వరుడికి పేరేమిటి విష్ణువు విష్ణువు పాల సముద్రంలో ఎందుకున్నాడు మరి ఏం చేస్తాడు పోషించారు కదా వీళ్ళందరినీ ఈ సకల ప్రాణంలో ఆయనే పోషిస్తున్నాడు అదే పాలు అంటే ఇప్పుడు పాలు అంటే ఏమిటో చెప్తా చూడండి మీరు పోషణ ఎలా చేసుకుంటున్నారు పల్సెస్ అంటే బియ్యం గోధుమ మొదలైనవి అవి అవి సీరియల్స్ కదా అవి పల్సెస్ కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు మొదలైనవి పల్సెస్ తర్వాత ఏమో పంచదార పళ్ళు కూరగాయలు ఇవన్నింటితోటి పోషించుకుంటున్నారు కదా ఎందుకని ఎలా పోషించుకోగలిగారు వాటన్నింటి పోషక పదార్థములు గలవు అదిగో ఆ పోషక పదార్థములే పాలు ఇప్పుడు పాలు ఎక్కడున్నాయి అంతటా ఉన్నాయి సముద్రంలాగా మొత్తం భూమండలం అంతా కూడా పాలు ఉన్నాయి ఎడాదిలో కూడా గిడ్డిపోసలు పెరుగుతూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ప్రాణులు ఆ గిడ్డికి అవి పోషించుకుంటాయి తమను తాము అవి ఆ లేళ్లన్ని తిని తమను తాము పోషించుకుంటాయి ఎడాదిలో కూడా ప్రాణ ప్రాణులు ఉంటాయి రాణులు ఉన్నాయి అంటే అక్కడ వాటికి పోషకాహారం ఉందనమాట లేకపోతే ఎలా ఉంటాయండి కాబట్టి శివాజీ మహారాజ్ ఈ మహారాష్ట్ర ప్రాంత ఆయన సామ్రాజ్యంలో ఉండే జనులందరినీ తానే పోషిస్తున్నాను అని ఆయన ఒకసారి గర్వించేస్త గర్విస్తే సమర్థ రామదాస్ ఆయన్ని ఒక రాతి దగ్గరికి తీసుకెళ్ళి ఆ రాయిని పగలగొట్టమంటే శివాజీ మహారాజ్ రాతిని పగలగొట్టి చూస్తే దాని ఒక కప్ప బయటకు సరే ఈ ఈ సామ్రాజ్యంలో జనులందరినీ నువ్వే పోషిస్తున్నావు మరి ఆ కప్పని ఎవరు పోషిస్తున్నారా అనుడిగా రాతి లోపల కూర్చున్న కప్పని ఎవరు పోషిస్తున్నారు అంటే అక్కడికి కూడా పోషకాహారాన్ని ఈశ్వరుడు అందజేస్తున్నాడు ఆ కప్ప దగ్గరికి పోషకాహారాన్ని ఈశ్వరుడు అందజేస్తున్నాడు ఎప్పుడైనా బల్లి అక్కడ ఉన్న పురుగులను తింటూ ఉంటుంది గమనించారా అంటే ఆ బల్లికి ఆ పోషకాహారాన్ని ఈశ్వరుడు సరఫరా ఈ విధంగా సకల జగత్తు నందు పోషణ ఆయనే చేస్తున్నాడు అది క్షీర సముద్రంలో ఉండుతా అంటే అంతేగాని పాల సముద్రం ఒకటి దాని మధ్యలో ఆయన కూర్చున్నాడు అంటే అదేమన్నా అనుకూలంగా ఉంటుందా పాల సముద్రం మధ్యలో కూర్చుంటే జిడ్డు జిడ్డుగా ఇబ్బందిగా ఉండదు అదేమో అనుకూలంగా ఉండదు తర్వాత ఆ పాలు విరిగిపోతాయి అప్పుడు పెరుగు సముద్రం అవుతుందని ఆలోచన ఉంటుంది ఆ పిచ్చలా సాగుతోంది ఆ చెరుకు సముద్రం అంటే ఇంకొకడు మరుగు ఎన్న సముద్రం అంటాడు అలాగా అది నడుస్తూ ఉంటాడు వెన్న సముద్రం ఇవన్నీ అన్నమాటలే చెప్తున్నాను ఇంకొకడు అన్నాడు చెరుకు రసం సముద్రం అంటాడు ఇంకొకడు తేనె సముద్రం అంటాడు ఇప్పుడు మీరు చెప్పండి ఇంకొకడు ఏమంటాడు ఇంకొకడు ఏమంటాడు మధ్య సముద్రం అండు నిన్ను అన్న తర్వాత దాన్ని నచ్చబెడతాడా అన్నాడు ఒకడు అది కూడా మధ్య సముద్రం కూడా ఉంది అది కాదు పాయింట్ ఇన్ని సముద్రాలని కాదు ఏదో ఓ సముద్రం అన్నాం కదా నీకు అదే వరుస పుట్టుకుని అలా లాక్కుంటూ పోకూడదు క్షీర సముద్రంలో అండల్లో అభిప్రాయం ఇది కాబట్టి భూతభరుత్ నేను సకల ప్రాణులను నేనే పోషిస్తున్నాను వారి ఎందుండి నేనే వారిని పోషిస్తున్నాను ఇప్పుడు పోషకాహారం రూపంగా మనలో ప్రవేశించి మనల్నే ఈశ్వరుడు పోషిస్తున్నాడు సో అహం అన్నం ఉపనిషత్తులో కూడా అహం అన్నం మూడు సార్లు అంటాడు ఉపనిషత్తులో మూడు సార్లు వస్తుంది అహం అన్నం అహం అంటే ఈ అన్నం ఈ అన్నం ఈ అన్నం అజ్యతే అన్నం ఎక్కడెక్కడ మీకు అన్నం కనబడితే అంటే ఏదో ఒక ప్రాణి దాన్ని తింటూ ఉంటుంది ఆ అన్నము నేనే మరి అన్నం ఏం చేస్తుంది ప్రాణి ఏం చేస్తుంది అన్నాన్ని నోట్లో వేసుకుని నవిలి కడుపులోకి పంపిస్తుంది అక్కడ జఠరాగ్ని ఉన్నది అన్నాదహ ఈ అన్నాదుదెవరు అది నేనే అహమన్నం అహమన్నాదహ ఇది నేనే అది నేనే భూతముల ఎందు నేనే ఉన్నాను భూతములను నేనే పోషిస్తున్నాను భూతభృత్ భూతములన్నింటినీ అన్నం రూపంగా బయట అన్నాద రూపంగా లోపల ఉండి నేనే పోషిస్తున్నాను అంటే క్షీర సముద్రం అనమాట అంటే ఏమిటి చేతికి ఈశ్వరుడు పాల గ్లాస్ ఇచ్చాడు తీరా మనం పాలు నోట్లో పోసుకునేప్పటికీ ఆయన బయట ఉన్నాడనుకున్న ఈశ్వరుడు కాస్త లోపలికి వెళ్ళిపోయి ఆ పాలని ఆయనే పచనం చేస్తున్నాడు బయట పాలు ఇచ్చినవాడు ఆయనే లోపల అదే పాలను పచనం చేసేవాడు కూడా ఈశ్వరుడు సోగ్రభుక్ విభజన్ ఆహారవిన్నారా ఏమాట అంత పుష్పంలో వస్తుంది సహా అగ్రభుక్ మొదట ఈశ్వరుడు భూజిస్తాడు ఈశ్వరుడు భూజించాకనే దేహానికి ఆ పుష్టి లభిస్తుంది అంటే భూజిస్తాడు అంటే పచనం చేస్తాడు విభజన్ విభాగం చేస్తాడు మనం అన్ని రకాలు తినేస్తాం అతినేసిన వాటినన్నింటినీ పోషక పదార్థాలు వ్యర్థ పదార్థాలు ఆ రకమైన విభాగం చేసి రక్షణ కల్పిస్తాడు తిష్టం ఈ సకల ప్రాణుల నిలిచి ఉన్నాడు అయితే మరి వీడికి ముసల్తనం వచ్చేస్తే మరి లోపల ఉన్న దేవుడు కూడా ముసలివాడైపోతాడా అది వీడికి ముసల్తనం దేహానికి వచ్చినా అక్కడ లోపల ఉన్నటువంటి దేవుడికి ముసలితనము లేదు వీడు అజ్ఞాని అనుకోండి వీడి అజ్ఞాని వీడి లోపల కూర్చుని ఉన్న దేవుడు కూడా దేవుడికి కూడా ఒకసారి అజ్ఞానం అంటుకుంటుందా అంటుకోదు కవి ఆయన జ్ఞానియే ఇప్పుడు ఏమైపోయింది భృతభృత్ సకల ప్రాణులను పోషిస్తున్నాడు కానీ సకల ప్రాణుల యొక్క సంసారమంతా ఈశ్వరుడికి అంటుకుంటుందా అని ప్రశ్న క్షేత్రజ్ఞ భాష్యం మీ అధ్యాయంలో ఇంకా మనకి రాబోతోంది అక్కడ విచారం చేశారు ద్వైతుల పూర్వపక్షం ఏంటంటే దేవుడే జీవుడు దేవుడే అని అంటావు కదా జీవుడు దేవుడు అయిపోతే ఈ జీవుడు ఒకళ్ళ ఇద్దరా ఈ జీవులు కోట్లాది మంది జీవులు వీళ్ళందరి దుఃఖాలు వీళ్ళందరి సంసారాలు వీళ్ళందరి బెంగలు వీళ్ళందరి సమస్యలు అన్నీ ఈశ్వరుడికి కదా నాకు దుఃఖం ఉంటుంది మీకు దుఃఖం ఉంటుంది మనందరి దుఃఖాలు కలిపి ఈశ్వరుడికి ఎంత దుఃఖం బోగుపడిపోతుంది అప్పుడు ఈశ్వరుడు మహా దుఃఖే అయిపోతాడు జీవుడు ప్రతి జీవుడు కొంచెం కొంచెం దుఃఖైతే ఈశ్వరుడు ఏమవుతాడు అనంత దుఃఖైపోతాడు మరి ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు కాబట్టి జీవుడే ఈశ్వరుడు అంటే ఎంత దోషం ఉందో చూసావా అని పూర్వపక్షం అర్థమైందండి పూర్వపక్షం ఎనిమిది సిద్ధాంతాలు ఏమిటంటే వారు వెరివాడ జీవుడికి ఉందని నీవు అనుకుంటున్న దుఃఖమే కల్పితము అని శాస్త్రం చెప్తూ ఉంటే అది తెలుసుకోవడం మానేసి ఈశ్వరుని ఎందు అనంత దుఃఖాన్ని కల్పించే నిన్ను చూస్తే జాలి వేస్తోంది అని అంటారు జీవుని ఎందే దుఃఖం వాస్తవం కాదని శాస్త్రం చెప్తుంటే జీవులందరినీ పోవేసి వీళ్ళందరిలోనూ వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడికి అనంత దుఃఖము కలదు అని ఈశ్వరుని ఎందు కూడా దుఃఖాన్ని కల్పిస్తున్నాడు నువ్వు నీ తెలివితేటలు అంత అధ్వానంగా ఉన్నాయి అని శంకరులు పరిహాసం చేస్తారు కాబట్టి భూతభుత్ సకల ప్రాణులను పోషించిస్తున్నమాట వాస్తవం కానీ నచూతస్థ ఆ ప్రాణుల యందు వాళ్ళ అల్పత్వమునందు వాళ్ళ వ్యాపించి అవన్నీ నెత్తిమీద వేసుకుంటూ ఈశ్వరుడు కలుషితుడవుతున్నాడని మీరు అనుకోవద్దు సూర్యుడు చిన్న నీటి బిందువులో ప్రతిఫలించి తద్వారా సూర్యుడు చిన్నవాడైపోయాడా చిన్నవాడు కాలేదు ఆ నీటి బిందువు అంతల్లా ప్రకాశిస్తోంది ఎలా ప్రకాశిస్తోందండి సూర్యుడు వల్లదే ప్రకాశిస్తోంది అయితే ఇప్పుడు సూర్యుడు దాంట్లో దూరేసి చిన్నవాడైపోయాడా అద్దే నచ సో వ్యక్తికి పుట్టుక ఉంటుంది మరి ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నాడు కదా ఇప్పుడు ఆ దేవుడు పుట్టినట్టాడు ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నాడు కదా మరి ఆ దేవుడు మరణించినట్ట నో కుండలో ఆకాశం ఉంది కుండ పగిలిపోయింది అంటే ఇప్పుడు ఆకాశం పగిలిపోయినట్ట నో మరి ఎందుకు పగలలేదండి కుండలో ఆకాశం ఉంది కదా కుండ పగిలిపోతే ఆకాశం పగలదా అంటే వాస్తవంగా కుండలో ఆకాశము లేదు ఆకాశమే కుండలో ఉంది వాస్తవంగా ఆకాశంలో కూడా కొండ లేదు ఎందుకంటే కుండ అనేది ముఖ్య గనుక భూతభృత్ నూతస్థ దీనికోసం మీరు ఈశ్వరుడు అన్నారు ఆత్మైనా అంతే ఇప్పుడు సుఖము దుఃఖము సంసారము రాగము ద్వేషము భయము ఇవన్నీ కూడా మనస్సులో ప్రకాశిస్తూ ఉంటాయి మనస్సులో అనుభవాలు వస్తూ ఉంటాయి కానీ ఆత్మచైతన్యముందు ఇవి ఏవి సంక్రమించవు ఆత్మచైతన్యము వీటన్నిటికీ అసంగంగానే ఉంటుంది మిమ్మల్ని మీరు సరి చూసుకోండి మీరు చిన్నప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు ఏదో భయ భయాన్ని దుఃఖాన్ని పొంది ఉంటారు కదా అక్కడి నుంచి ముందుకు వచ్చేసారు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఏదో భయాలు దుఃఖాలని మీరు పొంది ఉంటారు అక్కడి నుంచి ముందుకు వచ్చేసారు ఇప్పుడు ఈ భయాలు దుఃఖాలు ఎవయ్యాయండి అవయ జారిపోయాయి అప్పుడు ఎలా ఉండేవి చాలా గట్టిగా యథార్థమా అన్నట్టుగా ఉండేవి ఇది క్రైసిస్ అని క్రైసిస్ అంటే జీవన్మరణ సమస్య అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా చాలాసార్లు అనుకుంటాం జీవన్ మరణ సమస్య అని ఎన్నోసార్లు అనుకుంటాం అనుకుని తీరా చూస్తే అది అలా అప్పుడు అనిపించింది ఆ క్షణంలో అలా అనిపించింది ఆ తర్వాత అది జారిపోతుంది మనం ముందుకు వెళ్ళిపోతాం అంటే ఏది మనల్ని పట్టుకోలేదు ఏది మనకి అతుక్కోలేదు మనం దేనితోటి సంఘము వారము అని మనకే తెలిసిపోతుంది మనల్ని సరిచూసుకుంటే మనకే తెలిసిపోతుంది చిన్నప్పుడు ఎంతోమంది మిత్రులు ఇప్పుడు ఎరివాళ్ళు ఎంతోమంది శత్రువులు కూడా ఉంది వారు హై స్కూల్లో ఇప్పుడు ఇప్పుడు శత్రువులు వాళ్ళు ఎరి జారిపోయిందంటే ఇప్పుడు ఏవాళ్ళు కొత్త రకం మిత్రులు కొత్త శత్రువులు వచ్చారు వీళ్ళు జారిపోతారు ఎక్కడ దేనికి మనం అతిక్కోము అన్నీ మనం ఎందు ప్రకాశిస్తాయి మనం అన్నిటినీ జార విడిచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అది మన స్వరూపం అసంగోనహి సే That is how the flow of river is like that. River Pramahista unto you. That is why Haridwar hari was here. Gengar, Haridwar, Mahanagara was here. Haridwar is not going to be there. Minko Nagara was here. Adi Venagabara was here. And not going to be there. Nadi Anninagaramula, Urusu, Pramahista. Even in any Nagara, Sammanisana is here. Manavjiivita is also here. Asangata ye Manaswarupamu. ఈశ్వరుడికి విషయంలో ఇంక చెప్పేదే ఉంది ఈశ్వరుడు అసంగుడు భాష్యం ఇదంచ ఆశ్చర్యమన్యత్పశ్య ఇది ఇంకో ఆశ్చర్యం ఉంది చూడు అంటున్నాడు ఏమిటది భూతభృత్ అసంగోపి సన్ భూతానిపి భక్తి అలా ఉండాలి సకల ప్రాణులను పోషించేవాడు ఈశ్వరుడే కానీ ఏ ప్రాణితోటి సంగము ఈశ్వరునకు లేదు సంగం ఉండకూడదు పోషించడానికి సంఘం ఉండక్కర్లా ప్రేమ ఉంటే సరిపడుతుంది పోషించడానికి ప్రేమ ఉండాలి కానీ సంఘం అక్కర్లా కాబట్టి ఈ భార్యా పోషించే సందర్భంలో ప్రేమతో పోషిస్తే సరిపడుతుంది ఆసక్తి పెట్టుకోనక్కర్లా ఆసక్తి అనవసరం కూడా పైగా ఆసక్తి మనకి ఇబ్బందే వాళ్ళకి ఇబ్బంది భర్తకి ఇబ్బంది భార్యకి ఇబ్బంది ఆసక్తి అక్కర్లేకుండా ప్రేమ ఉంటే సరిపడుతుంది ప్రేమకే ఆసక్తికి చాలా తేడా ఉంది అట్ ఎడాని తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రేమ ఈశ్వరస్వరూపం ఆసక్తి సంసార బంధము యొక్క ప్రథమలక్షణం కాబట్టి నేను అసంగుడనై సకల ప్రాణులను పోషిస్తున్నాను విభక్తి నూతస్థోక్తేన న్యాయన దర్శితవాత్ భూతస్థత్వానుపత్తే భూతములను పోషిస్తున్నమాట వాస్తవమే అయినా నేను భూతముల ఎందు వాస్తవ యథార్థంగా లేను ఇది యథోక్తేను న్యాయేన ఇది ఇంతకుముందు శ్లోకంలోనే వర్ణించడం అయింది దాన్ని ఇక్కడ ప్రస్తావించారు ఏ విధంగా అయితే మత్స్థాని సర్వభూతాన్ని అని చెప్పిన వెంటనే నచమత్స్థాని భూతాని అని చెప్పి మనం అర్థం చేసుకున్నామో సరిగా అదే విధంగా భూతభృత్ నేను భూతములను పోషించువాడనే అయినా ూతస్థ భూతముల యందు నేను వాస్తవంగా లేను అని ఆ ఇంతకు ముందు చెప్పిన యుక్తియే దీనికి కూడా వర్తిస్తుంది వాస్తవంగా ఈశ్వరుడు భూతములయందు ఉండుటా అనేది పొసగదు ఎందుకంటే భూతములు మిథ్యాభూతములు ఈశ్వరుడు సత్యతత్వము సత్యతత్వానికి మిథ్యాతత్వము అధిష్టానము ఎన్నడూ కాదు పాము దర్శించటానికి అధిష్టానంగా పనిచేసినటువంటి అధిష్టానంగా ఉన్నటువంటి త్రాడు పాములో ఉంటుందా త్రాడు పాములో ఏమీ ఉండదు పామును మీరు తోల్చినప్పుడు పాముతో అధిష్టానంగా త్రాడే ఉండదు తప్ప పాము ఎందు త్రాడు ఉండదు స్వర్ణచ భూతస్థ భూతముల ఎందు నేను వాస్తవంగా లేము ఇక తర్వాత మమాత్మ భూతభావన అని అంటాడు అంటే సకల ప్రాణులను సృష్టించి పోషించి నిలబెట్టి మనుగడను కలిగించేది నేనే భూతభావన భూతాన్ భావయతి అంటే ఉత్పాదయతి సకల ప్రాణులకు సృష్టించున్నది వాటికి మనుగడను కల్పించున్నది నేనే బంగారము ఆభరణములన్నిటినీ సృష్టించేది ఏదండి బంగారమే ఆభరణములన్నిటికీ మనుగడను కలిగించేది ఏదండి బంగారమే అయితే ఈ ఆభరణములన్నిటి ఎందు బంగారము వాస్తవంగా ఉన్నదా ఆభరణాల్లో వాస్తవంగా లేదు ఇది అలా తప్ప ఈ ఆర్గ్యుమెంట్ అంతా మనం చూసాము కాబట్టి నా యొక్క ఆత్మ మమ ఆత్మ అవును మమ ఆత్మ అంటున్నారు ఏమిటి అహమాత్మ కదా అహమాత్మా గు సర్వభూతాశయస్థిత ఇప్పుడు మానవుడు మమ ఆత్మ అంటాడు ఇప్పుడు అహం సచ్చిదానంద అంటాడా అండవు అహం సచ్చిదానంద అండవు నేను పంతొమ్మిది వందల నలభైలోనో యాభైలోనో పుట్టాను ఇంకో ఐదారు ఏళ్ళలో యాభై పది తర్వాత పోతాను అంటాడు నేను పెద్దవాడిని అయిపోయాను మధ్య వయస్సులో ఉన్నాను పెద్ద వయస్సులో ఉన్నాను అంటాడు మరి నీ ఆత్మ ఏమిటయా అంటే ఆత్మ సచ్చిదానందము అంటే ఎవరి ఆత్మ నా ఆత్మ నా ఆత్మ సచ్చిదానందం మరి నేనేమిటి నేను సంసారి అహం సంసారి నా ఆత్మ సచ్చిదానందం ఇది అజ్ఞాని యొక్క లక్షణం అజ్ఞాని ఇలాగే మాట్లాడతారు మీరు వేదాంత విద్యార్థులను అడగండి ఏమో నువ్వేం చేస్తుంది నువ్వేమిటి అంటే నేను నేను ఫలానా నేను ఫలానా అని ఒక పరిచ్ఛన్నమైన వ్యక్తి స్వాన్ని మన ముందు పెడతాడు నువ్వు వేదాంతం చదువుకున్నావు కదా వేదాంతం యొక్క సారమేమిటా అని అడిగితే మన అందరి ఆత్మ సచ్చిదానందమే అని చెప్తాడు మరి నీ ఆత్మ మాట ఏమిటి నా ఆత్మ కూడా సచిదానందమే అయితే నువ్వు సచిదానందం అబ్బాయి నేను సచ్చిదానందం కాదండి నేను బ్రహ్మచారిని మీ దగ్గర ఉద్యోగం కోసం వచ్చాను నా ఆత్మ సత్యదానందము అని చెప్తాడు అంటే ఇక్కడ ఏమైంది నేను ఆత్మ తేడా వచ్చేసి నేను అల్పము ఆత్మ గొప్పది నేను సుఖీ దుఃఖీ ఆత్మ ఆనంద స్వరూపం నేను ఆత్మ నేను నా ఆత్మ అని తేడా నేను నా ఆత్మ అన్నారంటే నేనుకే ఆత్మకి ఏదో కొంత భేదాన్ని దర్శించి మీరు నేను నా ఆత్మ అంటున్నారు కదా ఏమండి అలాగా ఎలాగంటారు అది అజ్ఞాని యొక్క మాట కదా మరి అలా అంటున్నాడు ఏమిటి అంటే అజ్ఞానులు మాట్లాడి భాష మాట్లాడితే వాళ్ళ కొంత అర్థమైనట్టుంటుందని అజ్ఞానులు మాట్లాడి మాటలనే ఆయన అనువాదం చేసి మమ ఆత్మ అని అంటున్నాడు వాస్తవంలో మమ ఆత్మ అంటే అర్థమేమిటి అహం ఆత్మ అని ఏ అర్థం అది భాష్యకారులు చెప్పబోతున్నారు కథం పునరుచ్యతే అసౌ మమ ఆత్మ ఇది విభజ్య ేహాదిఘాతం తస్మి అహంకారమధ్యాప్య లోకబుద్ధిమనుసరన్ వ్యపదిశతి మమాత్మాకమనుసరన్ లోకా అంటే జనులు జనుల యొక్క థింకింగ్ వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది తప్పుగా ఉంటుంది ఎలాగా ఈ దేహము ఇంద్రియముడు మనస్సు ఉన్నాయి కదా ఇవి నేను అని వాటి ఎందు అధ్యారోపణ ఆత్మ తన తను వాటితోటి తాదాత్మ్యాన్ని చెంది ఒక పరిచ్ఛన్న వ్యక్తి నిర్మాణం అవుతాడు ఈ పరిచ్ఛన్న వ్యక్తి దేహ తాదాత్మ్యం లేకపోతే ఉండడు ఇప్పుడు నిద్రపోతున్నారు నిద్రలో దేహం లేదు దేహంతో తాదాత్మ్యానికి అవకాశమే లేదు దేహమే లేదు కదా దేహంతో తాదాత్మ్యం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి దేహతాదాత్మ్యము లేదు అంటే తనే పరిచ్ఛిన్న వ్యక్తి కూడా లేదు కేవలము మీరు సద్రూపంగా అక్కడ పూర్ణంగా ఉండిపోతారు మీకు నిద్రలో భేదం అనుభవానికి వస్తుందా రాదు తర్వాత ద్వంద్వాల అనుభవానికి వస్తాయా రాదు సుఖ దుఃఖాల అనుభవం ఏది అనుభవానికి రాదు కేవలము సద్రూపంగా మీరు నిలిచి ఉంటారు నిద్రలో నిద్ర తెలివి వస్తుంది తెలివి వచ్చిన ప్రథమ క్షణాలలో కూడా ఆ తెలివి ఉంటుంది ఆ తెలివి ఎందు దేహము జగత్తు ఈ భేదములు ఇంకా ఇవేమీ ఉండవు కాబట్టి తాదాత్మ్యం కూడా ఉండదు అక్కడ కూడా భేదము అనుభవానికి రాదు ఆ తెలివిలో దేహం ప్రకాశిస్తుంది ప్రకాశిస్తూనే వెను వెంటనే ఇంకా ఏమీ గ్యాప్ లేకుండగా అలవాటు ప్రకారంగా దేహంతో వీడు తాదాత్మ్యాన్ని చెందుతాను చె ఇది నేను అని ఒక నిశ్చయానికి వస్తాడు కాబట్టి దేహాది సంఘాతము నందు అహంబుద్ధిని ఆరోపించుకుని కూర్చుంటాడు ఇది నేను వీడు వేదాంత క్లాస్కి వస్తాడు వచ్చి అక్కడ ఏమని తెలుసుకుంటాడు ఆత్మా సచ్చిదానంద అని తెలుసుకుంటాడు ఆత్మ అంటే అని తెలుసుకుంటాడు కాబట్టి ఇక్కడ రెండు వచ్చాయి ఒకటి నేను అంటే దేహమునందు దేహాది సంఘాతమునందు అధ్యారోపణ చేసుకోవడం వల్ల వచ్చిన పరిచ్ఛిన్న వ్యక్తిత్వము నేను ఈ పరిచ్ఛిన్న వ్యక్తిత్వానికి మూలంలో ఉండే అసలైన ఆత్మతత్వము నా ఆత్మ అని రెండు వచ్చాయి కదా రెండు లేవు రెండు వచ్చాయి ఈ పరిచ్ఛిన్న వ్యక్తిత్వము షాడో నీడ ఆ అసలైన ఆత్మయే సత్యము సచ్చిదానంద ఆత్మ ఆ సచ్చిదానంద ఆత్మ మనస్సులో ప్రతిఫలిస్తే నిర్మాణమైన ఒకనొక నీడ అయథార్థమైన కల్పితమైన పరిచ్ఛన్నం వ్యక్తిత్వం ఏది కలదో దాని ఎందు వీడు అహం అనే భావాన్ని పెట్టుకుని ఉంటాడు పెట్టుకుని దానితో మమేకమై వ్యవహరిస్తూ ఈ ఇల్లు మమ గృహం ఈమె మమ భార్య మమ ఆత్మ అని అంటాడు లోక దృష్టి అలా ఉంటుంది ఆ లోక దృష్టిని అనుసరించి అదే భాషని మాట్లాడుతూ శ్రీకృష్ణుడు మమ అన్నాడు అంతే తప్ప లోకులకు జనులకు ఆత్మకి అహంకారానికి ఉండే తేడా తెలియక అహంకారమే నేననుకునే భ్రమ ఏదైతే గలదో అటువంటి భ్రమ మాత్రం శ్రీకృష్ణునకు లేదు న పునః ఆత్మన ఆత్మా అన్య ఇతి లోకవత్ అజానం ఇప్పుడు వీడు లోకంలో అజ్ఞాని ఉంటాడు అజ్ఞాని అంటే దేహమే నేను అనుకున్నవాడు అజ్ఞాని ఈ దేహమే నేను నా యొక్క ఆత్మ నేను అంటే తాను నేను అంటే తాను తన స్వరూప స్వ ఆత్మ అంటే కూడా స్వయే ఇప్పుడు ఎన్ని ఆత్మలు వచ్చాయి రెండు ఆత్మలు ఒకటి ఇప్పుడు నేనున్న ఆత్మ పరిచ్ఛిన్న ఆత్మ ఒకటి రెండవది నా అసలు సిసలైన ఆత్మ రెండు ఆత్మలు వచ్చాయి వచ్చాయి కదండి ఈ రెండు ఆత్మల్లో ఏది సత్యం అంటారు అసలు సిసలైన ఆత్మయే సత్యము మరైతే నువ్వు ఈ పరిచ్ఛిన్నమైన కల్పిత ఆత్మను పుట్టుకుని ఎందుకు కల్పితమైన ఆత్మను పట్టుకుని వెళ్లాడడం మానేసి అసలైన ఆత్మస్వరూపంగానే ఉండొచ్చు కదా మరి అదే అజ్ఞానం అంటే అజ్ఞానంలో ఉన్నంత కాలం ఈ కల్పిత ఆత్మని పట్టుకుని వేలాడుతో ఆ అసలైన ఆత్మ వేరే ఉందని అనుకుంటూ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ ప్రయత్నం ఉన్నంతసేపు ఆ అసలైన ఆత్మ మీకు దొరకనే దొరకదు మీరు చేయాల్సిందేమిటంటే కల్పిత ఆత్మగా నిలిచి అసలైన ఆత్మను పట్టుకునే ప్రయత్నం కాదు చేయాల్సింది మరి చేయాల్సింది ఏమిటంటే ఈ కల్పిత ఆత్మ యొక్క తిరస్కారం చేసేస్తే అసలైన ఆత్మస్వరూపులుగా మీరు నిలిచి ఉంటారు అది చేయాల్సింది కానీ అజ్ఞానం చేత అది చేయలేక దీనికి దానికి మధ్యలో ఒక అంతరాన్ని సృష్టించుకుని ఇక్కడ నేను అర్హం ఉన్నాను నా యొక్క అసలైన ఆత్మ వేరే ఉన్నది అని అజ్ఞానం చేత మానవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు వేదాంత విద్యార్థులు కూడా ఆరంభ దశలో అలాగే ఉంటారు ఆ స్థితిలో మమ ఆత్మ అని వాళ్ళు అంటారు ఆ మాటమే శ్రీకృష్ణుడు అన్నాడు వాళ్ళు తెలియక అజ్ఞానం చేత అన్నారు మరి ఆయనే ఉన్నాడు తెలియక జ్ఞానం చేత అనలేదు వాళ్ళు అనుకున్న భాషని అనువదిస్తూ అలా అన్నాడు తాభూత భూతాన్ని భావతి ఉత్పాదయతి వర్ధయతీతి వా భూత భావన సకల భూతములను తన వెలయించి తన ఎందే కల్పించి తన ఎండే విలీనం చేసుకుంటూ ఈశ్వరుడు ఉన్నాడు ఆ ప్రసంగాన్ని మనం చూశాం కాబట్టి సకల ప్రాణులకు సకల పదార్థములకు సత్తాస్ఫూర్తి అనుగ్రహిస్తూ వాటికి అవి ఉన్నట్టుగా భాషింపజేస్తూ వాటి రూపంగా వాస్తవంగా తానే ఉండి అవి సపరేట్గా ఉన్నాయా అనేటువంటి భాషను కలిగిస్తూ సత్తాస్ఫూర్తులను అనుగ్రహిస్తూ ఈశ్వరుడే గలడు ఇది దీన్ని దక్షిణామృత శ్లోకంలో శ్లోకంలో చెప్తారు ఎస్యవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే. ఘటహస్తి అన్నప్పుడు ఘట ప్రకాశతే ఘట ఘటం ప్రకాశిస్తోంది తెలుస్తోంది ఘటం ఉంది అదిగో ఘటం ప్రకాశిస్తోంది ఘటం ఉంది అన్నప్పుడు ఆ ఘటము అంటే నామో ఆ నామానికో రూపం అయితే నామరూపాలు మాత్రమే లేవు అక్కడ ఇంకో రెండు ఉన్నాయి లేదంటే అవి ప్రకాశిస్తోంది అంటే తెలుస్తోంది అని ఒకటి ఉంది తెలుగు ఉంది హింది అని ఇంకొకటి ఉంది స్ఫూర్తి సత్తా తిరగేస్తే సత్తా స్ఫూర్తి ఇప్పుడు అక్కడ ఎన్ని వచ్చాయి నాలుగు వచ్చాయి ఘటనామము ఘట రూపము సత్తా స్ఫూర్తి ఈ ఘటనామము ఘట రూపము జగత్తు సత్తా స్ఫూర్తి ఈశ్వరుడు అయితే రెండొచ్చాయి అక్కడ ఒక జగత్తు ఒక ఈశ్వరుడు అద్దే నామరూపములు మిథ్య ఉన్నది ఈశ్వరుడు మాత్రం మమాత్మ భూత భావన అంటే ఆ సకల ప్రాణులకు సకల పదార్థములకు సత్తాస్ఫూర్తులను అనుగ్రహిస్తూ ఈశ్వరుడే ఉన్నాడు ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే